السلام عليكم ورحمة الله وبركاته الحمد لله الذي أعد الجنة للمتقين وأعد النار للظالمين والصلاة والسلام على من أرسل بشيرا ونذيرا أما بعد رجماركم تي بي بريك شاكو لكو مرنان ترجيبتم من أمشم لصاقتم ناركم నరక వాసులు వారి యొక్క శిక్షల వివరాలు మనం తెలుసుకుంటున్నాము మహాశివులారా నరకం దాని రంగు ఎలా ఉంటుంది నరక వాసుల రంగు ఎలా ఉంటుంది ఈ వివరాలు కూడా మనకు కురాణ హదీఫుల్లో తెలుపబడ్డాయి ఈ రోజుల్లో మన పరిస్థితి ఎలా ఉంది ఇంటి నుండి బయటికి వెళ్తున్నాము అంటే ఆఫీస్కు ఒక రకంగా తయారై వెళ్తాము మార్కెట్లో వెళ్ళాలంటే ఒక రకంగా తయారై వెళ్తాము ఎవరైనా ఫ్రెండ్స్తో పార్టీలలో పాల్గొనాలనుకుంటే మరో రకంగా మేకప్ చేసుకొని వెళ్తాము ఈ విధంగా మనిషి యొక్క స్వభావంలో అందంగా ఉండాలి నలుగురు మెచ్చుకునే రీతిలో మనం వారి ముందు ఉండాలి అని భావిస్తూ ఉంటాడు నశించిపోయే ఈ ప్రపంచంలో ఇంతటి అలంకరణ విషయాలు మనం ప్రదర్శిస్తూ ఉంటాము కానీ శాశ్వత జీవితం గురించి ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా ఒకసారి ప్రవక్త సల్లల్లాహు ఇస్లం తెలిపారు ఏమిటి ఆ నరకం అంటే మీరు ఇహలోకంలో కాల్చే అగ్ని మాదిరిగా అనుకుంటున్నారా కాదు ఊకిద్ అలన్నారి అల్ ఫుసన తిన్ హతర్రత్ వెయ్యి సంవత్సరాల వరకు నరకాగ్నిని దహించి వేయడం జరిగింది అది ఎర్రగా ఎరుపుగా మారింది అలీహా అల్ ఆ తర్వాత మళ్ళీ వెయ్యి సంవత్సరాల వరకు దానిని తేజవంతంగా చేయడం జరిగింది అది తెలుపుగా మారింది ثم اوقد عليها الف سنه حتى سودت 아 தரवता 인가 1000 సంవత్సరాలు అగ్నిని కాల్చడం కాల్చడం జరిగింది చురికి అది నలుపుగా మారింది ఫహయ సౌదా ము즐మతు కలైల్ ము즐림 अमाవాస చీ చిమ్మని చీకటి రాత్రి ఎలా ఉంటుందో ఆ విధంగా అది ఇప్పుడు నలుపుగా మరియు చీకటిగా ఉంది గమనించండి మీరు ఉన్న రూంలో బ్లాక్ కలర్ వేసుకుని ఉండగలుగుతారా దానిపై ఒకవేళ ఇంకా చీకటి ఉండేదింటే ఇంత భయంకరంగా ఉంటుంది నరకం ఆ విధంగా తయారు చేయడం జరిగింది మొత్త ఇమా మాలిక్లోని ఒక హదీసులో ఉంది అతరౌనరా కెనారి కుంహాది మీరు నరకాగ్నిని మీ ఇహలోకపు అగ్ని మాదిరిగా ఎరుపుగా ఉంది అని భావిస్తున్నారా లహియ అశ్వదు మినల్ కార్ అది తార్ కంటే ఎక్కువ నలుపుగా ఉంది తార్ రోడ్డుపై వేసే డాంబర్ దానికంటే ఎక్కువ నలుపుగా ఉంది ఇక నరకం అలా ఉన్నప్పుడు ఆ నరకంలో పడిన వారు ఎలా ఉంటారు లా అక్బర్ ఆ విషయం కూడా పురాణ హతీతుల్లో తెలపడం జరిగింది సురే అలి ఇమ్రాన్ ఆయనబర్ నూట ఆరులో ఉంది ఆరోజు కొన్ని ముఖాలు ఆనందంతో కాంతిలాగా మెరుస్తూ తెలుపుగా ఉంటే మరికొన్ని చీకటి మాదిరిగా నలుపుగా ఉంటాయి మరొక చోట సూర్యూనుస్ ఆయన నంబర్ ఇరవై ఏడులో అలా తెలిపాడు వారి యొక్క ముఖాలు రాత్రిని చీకటి క్రమ్ముకొని ఉన్న మాదిరిగా అంతటి నలుపుగా వారి ముఖాలపై అవమానం చీకటి నలుపు అన్ని కూడా ఆవరించుకొని ఉంటాయి మహాశవులారా నరకం అనేది ఇంత నలుపుగా ఉన్నప్పుడు అందులో పడిన వారు కూడా అదే విధంగా ఉంటారు ఇహలోకంలో ఎవరు ఎన్ని క్రీములు పెట్టుకొని ఎన్ని పోడర్లు రాసుకొని ఎన్ని మేకప్లు చేసుకొని ఎన్ని బ్యూటీ పార్లర్లలో తమ జీవితాలు గడిపి ఉన్నా అవిశ్వాస మార్గంలో ఎన్ని బ్యూటీ పార్లర్లలో తమ జీవితాలు గడుపుకొని ఉన్నా అవిశ్వాస మార్గంలో నడుస్తూ ఉంటే పాపకార్యాలు చేస్తూ ఉంటే ఈ అందమంతా ఇక్కడే నశించిపోతుంది అందుగురించి ఎకపు అవసరం ఉన్నప్పుడు అందచందాలను మరియు అలంకరణను నిషిద్ధపరచడం జరగడం కాదు విషయం ఇక్కడి అందచందాలు అవిశ్వాసంతో అక్కడ ఏమాత్రం పనికిరావు ఇక్కడి ఎన్ని మెకపులు కూడా పాపాలతో కూడుకొని ఉంటే అక్కడ అవేమీ పనికిరావు మనిషి విశ్వాసాన్ని ఎన్నుకోవాలి విశ్వాస మార్గాన్ని అవలంబించాలి పాపాలకు దూరంగా ఉండి సత్కార్యాలు చేసుకుంటూ వెళ్ళాలి అది అతనికి పరలోకంలో పనికి వస్తుంది పరలోకాన నరకాగ్ని యొక్క ఇంధనం మనుషులు మరియు రాళ్ళు అవుతారు అని కురాన్లో చాలా స్పష్టంగా ఉంది అయితే మనం అలా నరకానికి ఇంధనం కాకుండా స్వర్గంలో చేరే ప్రయత్నం చేస్తే ఇంత బాగుంటుంది కురాన్లో తెలిపాడు ఫకున్న రొల్లూదు మనుషులు మరియు రాళ్ళు ఇంధనం కాగల ఆ నరకాగ్ని నుండి మీరు భయపడండి దాని నుండి తప్పించుకునే మార్గాన్ని మీరు అవలంబించండి సురతహరీంలో యామను ఓ కూదు హాసు ఓ విశ్వాసులారా మీరు మిమ్మల్ని మరియు మీ సంతానాన్ని నరకాగ్ని నుండి రక్షించుకోండి దాని యొక్క ఇంధనం మనుషులు మరియు రాళ్ళు ఇక్కడ మనుషులు అని ఏదైతే చెప్పడం జరుగుతుందో సర్వమానవులు కాదు అల్లా మనందరినీ కూడా క్షమించుగాక సన్మార్గం చూపి విశ్వాస మార్గంలో నడిపించుగాక మనుషులు అంటే ఎవరైతే ఆ సృష్టికర్త ఆరాధనను తిరస్కరించి ఆయన విధేయత మార్గాన్ని విడనాడి పాపాల్లోకి దూసుకు వెళ్తున్నారో వారు అని అలాగే రాళ్ళు అని అంటే సామాన్య రాళ్ళు అని కాదు రాళ్లలో కొన్ని రాళ్ళు ఉంటాయి వాటిలో అగ్ని అనేది పుట్టుకొస్తుంది దానితో మంట కూడా పెట్టడానికి ఆ రాళ్ళు ఉపయోగపడతాయి అరబీలో వాటిని కిబ్రీత్ అని ఇంగ్లీష్లో సల్ఫర్ అని అంటారు అలాంటి రాళ్ళు ఇమామ్ ఇబ్ను రజబ్ రహమల్లా నరకము నుండి భయపెట్టుట అనే పేరుతో ఒక పుస్తకం రాశారు దానిలోని పేజ్ నెంబర్ నూట ఏడులో ఉంది ఆయన చెప్పారు అల్లాహు తాలా ఖురాన్లో హెజారతు కిబ్రీత్ సల్ఫర్ రాయి గురించి ఏదైతే చెప్పాడో ఆ రాయిలో ఐదు రకాల శిక్షలు ఉంటాయి అల్లాహు అఖి హంసతు అల్వాయి అల్ అహదాబ్ అందులో ఐదు రకాల శిక్షలు ఉంటాయి అలాంటి ఐదు రకాల శిక్షలు మరి వేరే ఏ రాయిలో మరి వేరే ఏ వస్తువులో ఉండవు అన్నట్లుగా ఆయన తెలుపుతున్నారు మొదటి రకం సురతుల్ ఏకాద్ అందులో మంట త్వరగా అంటుకుంటుంది రెండవది నతను రాయ అందులో మహా దుర్వాసన ఉంటుంది మూడవది కసరతు దుహాన్ అందులో అధికంగా పొగ వెళ్తుంది మరియు నాలుగవది షిద్దతుల్ ఇల్ తిసాక్ బిల్ అబ్దాన శరీరాలకు అది త్వరగా అంటుకుంటుంది ఐదవది ఒకవతుహర్రీహ ఇదహ్ అందులో మంట వచ్చింది అంటే దాని యొక్క వేడి అనేది మహాభయంకరంగా ఉంటుంది ఈ ఐదు రకాల శిక్షలు ఆ సల్ఫర్ స్టోన్లో ఉంటాయి అని ఇమాం ఇబిని రజ బ్రహీమాహుల్లా తెలిపారు నరకమ యొక్క శిక్షల గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాము మహాశైలారా నరకంలో నరక ఎలా పడవేయడం జరుగుతుంది ఆ విషయాలు తెలుసుకుందాము అల్లాహ్ అలాంటి అవమానం మరియు అలా శిక్షలతో కూడిన ఆ నరకంలో పడడం నుండి మనందరినీ కాపాడుగాక సూర్య రహమాన్ లో అల్లా తెలిపాడు అపరాధులను వారి యొక్క గుర్తులు అంటే వారి ముఖాల మీద చీకటి కమ్ముకొని ఉండి నలుపుగా ఉన్న ఆ గుర్తులతో వారిని గుర్తించడం జరుగుతుంది ఫయూహదు బిన్ నవాస్ ఇవల్ అక్దాం మరియు వారి యొక్క జుట్టును వారి యొక్క కాళ్ళను పట్టి ఈడ్చుకుంటూ నరకంలో వేయడం జరుగుతుంది అల్లాహు అరొక చోట అల్లాహుతా అని చెప్పాడు ఇతన్ని పట్టుకోండి ఈడ్చుకుంటూ తీసుకు వెళ్ళి నరకం యొక్క నడి బొడ్డునైతన్ని పడవేయండి ఈడ్చుకుంటూ వెళ్ళండి జుట్టును పట్టి పారేయండి కాళ్ళతో పట్టి లాగి పడవేయండి అల్లాహో సూర్య హాకాలోగుల్లూ అతన్ని పట్టుకోండి అతని మెడలో గుది వండవేయండి మరి వాన్ని నరకంలోకి త్రోసివేయండి మరియు వాణ్ణి డెబ్బై మూల సంఖ్యలలో బంధించి అందులో పడవేయండి మరియు సూర్య అలకలో కల్లా అని చెప్పడం జరిగింది అంటే అతడు గనుక తన వ్యతిరేక ధోరణిని వదులుకోకుంటే మేము అతని నొదటి జుట్టును పట్టి ఈడుస్తాము మరియు ఈ పాపాలు చేసే ఈ నొసటిని పట్టి లాగి నరకంలో పడవేస్తాము నరకంలో ఎలా వేయడం జరుగుతుందో ఆ వివరాలు సైతం మనకు తెలపడం జరిగింది ఇక నరకంలో తొలిసారిగా ఎవరిని వేయడం జరుగుతుంది నరకాగ్నిని ఎవరి ద్వారా మరింత దహించడం జరుగుతుందో అది కూడా హదీఫుల్లో ప్రవక్త సల్లల్లాహరీ సల్లం చాలా స్పష్టంగా తెలిపారు ముస్లిం లో వచ్చిన హదీద్ ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం తెలిపారు అందరికంటే ముందు ఎవరి తీర్పు అయితే జరుగుతుందో మరి ఎవరినైతే నరకంలో పంపబడి నరక అగ్నిని దహించి వేయడం జరుగుతుందో వారు మూడు రకాల వారు ఒకరు అల్లాహ్ వారికి తన గ్రంథ జ్ఞానం ప్రసాదించి వారిని ఇహలోకంలో ఇతరులకు మార్గదర్శులుగా చేశాడు ప్రళదినాన అల్లాహతల అతన్ని పిలుస్తాడు ఏమి నేను నీకు ఖురాన్ గ్రంథం యొక్క జ్ఞానం ప్రసాదించలేదా అతడంటాను అవును ఓ ప్రసాదించావు అయితే నీవు దీనికి బదులుగా ఏం చేశావు అని ఓ అల్లాహ నేను కేవలం నీ సంతృప్తి కొరకే ఖురాన్ చదువుతూ ప్రజలకు కురాన్ నేర్పుతూ ఉన్నాను అని అంటాడు అల్లాహ్ అంటాడు నీవు అబద్ధం పలుకుతున్నావు దేవదూతలు అంటారు నీవు అసత్యం పలుకుతున్నావు నీవు ఖురాన్ చదివినది ఇహ లోకంలో కేవలం నిన్ను ప్రజలు మెచ్చుకోవాలని నిన్ను ప్రజలు కారి కారిసాబ్ కారిసాబ్ అన్నటువంటి బిరుదులతో నిన్ను ప్రశంసించాలని అలా నీకు జరిగింది ప్రశంసలను నీవు అందుకున్నావు ఆ తర్వాత అతన్ని ఈడ్చుకుంటూ తీసుకువెళ్ళి నరకంలో వేయడం జరుగుతుంది ఆ తర్వాత రెండవ వ్యక్తి అల్లాహుతాలా అతనికి శక్తి ప్రసాదించి ఉంటాడు అల్లాహ మార్గంలో అతను పోరాడుతాడు అల్లాహుతాలా అతన్ని పిలుస్తాడు నేను నీకు ఇహలోకంలో శక్తిని ప్రసాదించాను బలం ఇచ్చాను నీవు ఏం చేసావు అని అడుగుతాడు అతడు అంటాడు ఓ అల్లాహ్ నీవిచ్చిన బలంతో నేను నీ మార్గంలో వెళ్ళాను నీ ధర్మ ప్రచారానికి వెళ్ళాను అప్పుడు అల్లాహంటాడు నీవు అబద్ధం పలుకుతున్నావు దేవదూతలు అంటారు నీవు అసత్యం పలుకుతున్నావు నీవు ఇహలోకంలో ప్రజలు నిన్ను మెచ్చుకోవాలి గొప్ప ముజాహిద్దివి గొప్ప శూరునివి బలం అని ప్రజలు నిన్ను అనాలి అందుకొలకే నువ్వు పోరాడావు ప్రజలు నిన్ను అలా మెచ్చుకున్నారు ఇహలోకంలో ఇక నీకు ఏ సాఫల్యం లేదు అతన్ని కూడా ఈడ్చుకుంటూ తీసుకెళ్ళే నరకంలో వేయడం జరుగుతుంది ఇక మూడో వ్యక్తి అల్లా అతనిపై ఇహలోకపు అన్ని రకాల వనరులు అతనికి ఒసిగాడు ప్రసాదించాడు అతన్ని కూడా పిలుస్తాడు అతడు వస్తాడు అల్లాహతాలా అతన్ని ప్రశ్నిస్తాడు నేను నీకు అన్ని రకాల వనరులు ప్రసాదించాను నీవు వాటని ఏం చేశావు అతడు అంటాడు ఓ అల్లా నేను నీ సంతృష్టి కొరకు నీ మార్గంలో ఖర్చు పెడుతూ ప్రజలకు ఎన్నో రకాల సహాయాలు చేశాను అని అంటాడు అప్పుడు అల్లాహుతాల నీవు అబద్ధం పలుకుతున్నావు అంటాడు దైవదూతలు కూడా అంటారు నీవు అసత్యం పలుకుతున్నావు అని చివరికి అతన్ని కూడా తీసుకువెళ్ళి నరకంలో ఈడ్చుకుంటూ వేయడం జరుగుతుంది తిరిమిలో ఈ హదీజ్ వచ్చి ఉంది అక్కడ మరికొన్ని విషయాలు అదనంగా ఉన్నాయి అబుహురైరా రజయల్లాహుతారను చెప్పారు ఈ మాటలు చెప్పి ప్రవక్త సలల్లాహురే వసలం నా ముఖాలను తట్టారు మళ్ళీ చెప్పారు యా అబాహురైరా ఓ అబుహురైరా ఉలా ఇక సలాస ఈ మూడు రకాల వారు అల్లా సృష్టిలో తలివారు తుస అరు బిహిమున్నారు యోమల్ కయా వీరి ద్వారా ప్రళయ దినాన నరకాగ్నిని మరింత ఎక్కువగా కాల్చడం మరింత ఎక్కువగా దహించడం జరుగుతుంది అల్లాహోగారు మహాశివులారా ఈ హదీద్తో ఒక గుణపాఠం నేర్చుకోవాలి కానీ పెడార్థం అనేది ఎంత మాత్రం తీసుకోకూడదు గుణపాఠం ఏమిటి పిఢార్థం ఏమిటి గుణపాఠం మనం చేసే ప్రతీ కార్యం కేవలం అల్లా సంతృష్టి కొరకు చేయాలి అన్నటువంటి గుణపాఠం నేర్చుకోవాలి లేదా అంటే నరకంలో వేయబడతాము కార్యం చూడడానికి మంచిదైనప్పటికీ ఇహ్లాస్ లేకుంటే మనస్సంకల్పం లేకుంటే సంకల్పశుద్ధి లేకుంటే నరకంలో కాల్చడం జరుగుతుంది పిడార్థం తీసుకోకూడదు పిడార్థం ఏంటిది దుష్భావం ఏమిటి అది తీసుకోకూడదు అవును అందుగురించే నేను పండితులతో గులమాలతో ములిసాబులతో దూరం ఉండి నేను మంచిగా చేస్తాను ములిసాబులకు దగ్గర ఉండేది ఉంటే మనం కూడా వాళ్ళతో నరకంలో పోతామో ఏమో అని ధర్మం నేర్చుకోకుండా గులమాలకు దగ్గరగా రాకుండా ఉండడం కొందరు ఇలాంటి దుష్భావం ఇలాంటి పెడర్థం తీసుకుంటున్నారు ఇది తప్పు విషయం ఆలింతో ధర్మ పండితులతో ధర్మం నేర్చుకోవడం ఇది మహా అవసరం అతి ముఖ్యమైన విషయం అతని యొక్క సంకల్పం అల్లా సంతృష్టి లేకుంటే అతడు నరకంలో వెళ్తాడు కానీ నీవు అతని నుండి నేర్చుకున్న విద్య ఖురాన్ హదీఫ్ విద్య అయి ఉండి నీవు సత్సంకల్పంతో దానిని ఆచరించావు అంటే నీవు ధన్యుడి అవుతావు నీవు సాఫల్యుని అవుతావు నీవు లాభం పొందుతావు ఈ రోజుల్లో మంది ఎన్నో రకాల పాపాలకు గురి అవుతారు కానీ ములిసాబ్బును ఒక తప్పు చేస్తున్నది చూసి మరింత దూరం ఉంటారు అతనికంటే నేనే చాలా గొప్పవాణినిగా అని కొందరు భావిస్తూ ఉంటారు ఇలాంటి తప్పుడు భావాల్లో మనం పడకూడదు అయితే మహాశైలారా ఇక్కడ మన టాపిక్కు సంబంధించిన శీర్షికకు సంబంధించిన విషయం ఏమిటంటే ఎవరి సంకల్పశుద్ధి ఉండదు ఎవరు సత్సంకల్పంతో సదాచరణ చేయరో వారు ప్రళయ దినాన వారితోనే నరకాగ్నిని దహించడం జరుగుతుంది ఈ విధంగా నరకాగ్ని నుండి మనం రక్షణ పొందాలి అంటే సత్సంకల్పంతో సదాచరణ చేస్తూ ఉండాలి ఈ విధంగా సోదరులారా ఈనాటి శీర్షికలో మనం ఎవరిని ఎలా నరకంలో పడవేయడం జరుగుతుందో తెలుసుకోవడంతో పాటు నరకాగ్నిని ఎలా దహించడం జరుగుతుంది నరకాగ్ని అందులో పడి ఉన్నవారు ఎలాంటి కలర్లో ఎలాంటి రంగులో ఉంటారో ఆ వివరాలు కూడా తెలుసుకున్నాము మనం ఇలాంటి నరకం నుండి రక్షణ పొందడానికి విశ్వాసంతో పాటు సత్కార్యాలు చేస్తూ సాధ్యమైనంతవరకు పాప కార్యాల నుండి దూరం ఉండాలి అల్లహనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక వాన్ అహమ్మదల్లా రబుల్ ఆలమీన్ అసలం అయికం వరహతూల వరకత